చుట్టూ ప్రాంతంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇండ్లకు కోటళ్లకు గృహాలకు పూచి ఇస్తున్నారు దీని విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలీ ఉసలం వారి హతీతు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను అనజీమున్ లిమన్ ఆమన బీ వస్లమ వహాజరా బిబైతిన్ ఫీరమద్ల్ జన్న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 वारी की गृहम इव्वड़ी अट्ठाँव पूची ने हदीफ मुसद्र खा मरी सुन साई अलवा रेहमाला गारेहुल जामिया दीनि प्रस्ताव महाशिवल प्रवक्ता विश्वासम मरी इस्ला उड़ वलसपो अवसर वचनपुर वलसोव मनल स्वर्गा स्वर्ग ఉన్నత స్థలాల్లో ఎత్తైన ప్రదేశంలో స్వర్గం యొక్క మధ్యలో మంచి గృహాలకు కూడా అరునిగా చేస్తాయి అదే హదీతిలో మరో విషయం ప్రవక్త సలహుస్లం తెలియపరిచారు అస్సల వజాహద బిబై తిన్ఫి రబిల్ జిబై తిన్ఫి వసతిల్ జన్బైతిన్ఫీ ఆలా ఉరఫిల్ జన్న మరెవరైతే నన్ను విశ్వసించి ఇస్లాంపై స్థిరంగా ఉండి ధర్మయుద్ధంలో పాల్గొనే అవసరం వస్తుందో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 నీవు నడుస్తున్న ధ్వనిని విన్నాను అయితే నువ్వు చేసే సత్కార్యం ఏంటి అప్పుడు బిలా రజల్లా హోతారని చెప్పారు యా రసూలల్లాహ్ మా అద్దంతు కత్తు ఇల్లా సొల్ై తురకా నేను ఎప్పుడు అదా ఇచ్చినా రెండు రకాతులు నమాజ్ చేస్తాను వలా అసోబని హన్ కత్ ఇల్లా అతయింద నాకు ఎప్పుడు వదు భంగమైనా నేను వెంటనే వదు చేసుకుంటాను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 మన్ తవద్దు ఆఫ్ అహ్స్సనల్ ఉదు అసోమ్ మసల్లార ఖాతయిన్ ఎవరైతే సంపూర్ణంగా మంచి విధంగా వుధూ చేసి రెండు రకాతులు నమాజ్ చేస్తారో మన్ తమద్దు అఫ్ అహ్స్సనల్ ఉదు అసూమ్ మసల్లార ఖాతయిన్ ఎవరైతే వదు చేస్తారో సంపూర్ణంగా మంచి విధంగా వజు చేసి రెండు రకాతులు నమాజ్ చేస్తారో సుమ్మ యుక్బీలు యుక్బిలు అలీహి బి కల్బిహిజ్హి మనసు పెట్టి మరియు ముఖము కూడా అటు ఇటు త్రిప్పకుండా పూర్తి శ్రద్ధ భక్తులతో ఆ రెండు రకాలు నమాజ్ చేస్తాడో వజబత లహుల్ జన్న అలా చేసిన వారి కొరకు స్వర్గం విధి అవుతుంది అల్లాహోక అల్లా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఐదు పూటల నమాజ్ పాబందీగా చేయడం దీనికి సంబంధించిన హరీతులు ఎన్నో ఉన్నాయి స్వయంగా ఖురాన్లో కూడా ఎన్నో ఆయతలు ఉన్నాయి వల్ల అలా సొలాతిహిం యుహాఫిదూన్ ఉలాయికల్ అల్ ఫిర్దౌస్ సురతులు మిన్నుల్లోని ఆయతులు ఎవరైతే నమాజులను పాబందీగా పాటిస్తూ ఉంటారో అలాంటి వారే జన్నతుల్ ఫిర్దౌస్కు వారతులు అవుతారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు సురణ్ అబి దావుద్ల్ అబమాద బిన్ సామి తరదయ్యల్లాహు తను ఉల్లేఖించిన హదీద్ షఖల్బానీ రహమాల్లా సహీ ఉల్ జామీలు ప్రస్తావించారు ప్రవక్త సలల్లాహు అలసలం తెలిపారు ఖంసు సలవాతిన్ కతబహున్నల్లాహు అలబాద్ ఐదు పూటల నమాజులు అల్లా ప్రజలపై వాటిని విధిగావించాడు వాటి హక్కులు అని ఈ ఐదు పూటల నమాజులను ఎలాంటి చులకనగా విలువ లేనివిగా చూడకుండా అందులో ఏ ఒక్క నమాజును కూడా వృధా చేయకుండా ఐదు నమాజు పాబందీగా పాటిస్తూ ఉంటాడో అల్లాహ అతన్ని స్వర్గంలో పంపిస్తాడని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు అల్లాహు అక్బర్ గమనించండి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 मन विश्वासमे तरीपं स्वर्गा मनमे दूर अमेरनेट भय मन कोा अबूदाउद हदीजु प्रकार प्रवक्ता सल्लाहुअसलम अल्लालमीपा इन फरक् अला उम्मिक ने अचर संघं पैदमा विधिगावे मरी वग्दा एवर प्रती नमाज दाने समय में पाबंदी से चू उड़ो అద్హల్ తుహుల్ జన్న అతన్ని నేను స్వర్గంలో ప్రవేశింపజేస్తాను ఓవల్ల యులహిందని ఎవరైతే పాబందీగా చేయరో ఫలా నా వద్ద అతని గురించి ఎలాంటి వాగ్దానం లేదు అల్లాహువర్ గమనించండి అల్లాహతల నాకు మీకు మనందరికీ కూడా హిదాయతి ఇవ్వుగాక సన్మార్గం చూపుగాక ఐదు పూటల నమాజ్ పాబందీతో దాని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో రుకు సజ్జాలతో పాటు సామూహికంగా చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక ఇన్షాల్లా స్వర్గంలో తీసుకెళ్లే మరికొన్ని సత్కార్యాల గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాము అస్సల వల్ల వరహమూల వరకూ